మానవులు అందరూ కూడా నిరంతరాయంగా ఒక పని చేయాలి అప్పుడే ను దివ్యత్వాన్ని సాధించగలుగుతావు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో మీ పాఠంలో ఏముంది రోజు పాఠాలు ఏం చదువుకుంటున్నారు ఆ దివ్య జ్ఞానాన్ని పొందాలి ఆ దివ్యత్వాన్ని పొందాలి అని చదువుకుంటున్నావు లేదా ఈ దివ్యత్వాన్ని దివ్య జ్ఞానాన్ని సాధించాలి అంటే ఏం చేయాలి మరి అనే ప్రశ్న రావాలా వద్దా సదా ఆత్మానుభూతిలో ఉండాలి అనేటువంటి భావన నీకు కలుగుతుందా లేదా నీ పాఠంలో ఉందా లేదా ఆత్మానందాన్ని అనుభవించాలని పాఠంలో ఉందా లేదా మరి సాధించామా అనుభవించామా బ్రహ్మజ్ఞానం అంటున్నావా లేదా ఆ బ్రహ్మజ్ఞానం సాధించామా అసలు బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి మన పాఠం నుంచి మనకు పదే పదే ఒక ప్రశ్నలు రావాలన్నమాట ఎప్పుడు ఆ పాఠం నీకు జీర్ణమైతే వస్తాయి ఎప్పుడు జీర్ణం అవుతుంది నిజ జీవితంలో వాడుకుంటే అవుతు నిజ జీవితంలో వాడుకుంటే అవుతుంది అప్పుడు నువ్వు దేన్ని అధిగమిస్తావు నేను అనేక ఐదు స్థితులు చెప్పాను ఏం చెప్పాను అసంతృప్తి అవసరం అవసరం నుంచి కోరిక కోరిక నుంచి కాంక్ష కాంక్ష నుంచి మోహం ఈ ఐదు ఉన్నాయా లేదా ఇప్పుడు ఏ ఆలోచనలో అయినా ఈ ఐదు స్థితులు ఉంటాయండి దానికి మూలంగా లో ఒక అసంతృప్తి ఉంటుంది అసంతృప్తి కొద్దిగా బలపడి అవసరమైంది ఆ అవసరం బలపడి కోరిక కోరిక బలపడి కాంక్ష అయింది కాంక్ష ఏమైంది మోహమైంది ఇప్పుడు మోక్ష వంట ఏమిటి మోహక్షయమే మోక్షం మోక్షం వంటి ఏదో ఉంది అనుకునే రో ఆకాశంలోనో కైలాసంలోనో వైకుంఠంలోనో లేదు అర్థమైందండి మోహక్షయమే మోక్ష వాడికి ఈ ఐదు లక్షణాలు లేవు అసంతృప్తి లేదు అవసరము లేదు కోరిక లేదు కాంక్ష లేదు మోహము లేదు ఈ ఐదు లక్షణాలు ఎవరికైతే లేవో వాడు మోక్షాన్ని సాధించాడు మరి ఐదు బా బయట ఉన్నాయా మన లోపల ఉన్నాయా చూడండి ఒకసారి ఈ ఐదు అసలు మన బయట ఉన్నాయా మన లోపల ఉన్నాయా అందుకని చాలా చక్కగా విచారణ చేయమంటున్నాడు అనమాట అందుకని నాయన ఈ ఐదు అసలు దేంతో ముడిపడి ఉన్నాయి ప్రపంచంతో ముడిపడి ఉన్నాయి ఈ ఐ తొందరపడద్దు ఈ ఐదు ఈ ఐదు దేంతో ముడిపడి ఉన్నాయి ప్రపంచంతో ముడిపడి ఉన్నాయి ప్రపంచం ఎక్కడుంది ప్రపంచం ఎక్కడుందని ప్రశ్న చేయాలన్నమాట ఇప్పుడు ప్రపంచం ఎక్కడుంది లోపల ఉందా బయట ప్రపంచ లోపలందా బయట ఉందా ప్రపంచం లోపలంతా బయట ఉందా ఎన్ని శరీరాలుంటే అన్ని ప్రపంచాలున్నాయి ఇది గుర్తుపెట్టుకోవాలి ఎన్ని శరీరాలుంటే అన్ని ప్రపంచాలున్నాయి స్థూల శరీరం ఉంది స్థూల ప్రపంచం ఉంది లోపల సూక్ష్మ శరీరం ఉంది అక్కడ ఏముంది సూక్ష్మ ప్రపంచం ఉంది దానవతలు ఏముంది కారణ శరీరం ఉంది కారణ ప్రపంచం కూడా దానవత ఏముంది మహాకారణ శరీరం ఉంది శరీరము అన్నామంటే ఖచ్చితంగా అక్కడే ఉండాలి ప్రపంచం మన లెక్క ప్రకారం ప్రపంచాలు ఎన్ని కళ్ళ ముందు కనబడుతున్నది ప్రపంచం అనుకోవడం తప్పు కదా ఇంతకాలం మనం దేంతో కలిసి ఆడుకుంటున్నాం బయట కనబడుతున్న ప్రపంచంతో ఆడుకుంటున్నావు ఎలా పిల్లవాడు ఆట బొమ్మలతో ఆడిన రీతిగా అవునా కాదు పిల్లవాడు వెతుక్కుంటాడు లేస్తాడు వాడు లేవగానేం చేస్తానండి ఇప్పుడు ఏం పని పాడలేదు సంవత్సరం లోపల పిల్లడిని చూసారా మీరు ఎప్పుడో లేవగానే ఏం చేస్తానండి వాళ్ళ బొమ్మలు ఏనాడండి వాళ్ళ వాడి బొమ్మల ప్రపంచం దగ్గరికి వెళ్ళి ఠకాబాన్ తలుపు తీసి ఒక బొమ్మ తీసుకుని ఆడుకుంటుంటాడు తల్లిదండ్రులు నిద్రపోతుంటారండి వీడేం వాడికేం వీళ్ళ నిద్రతో పనిలే లేస్తాడు వాడి బొమ్మ ఎక్కడ అటో ఇటో ఎక్కడో ఉంటుంది వాడి ప్రపంచం వెతుక్కుంటాడు వాడు ఆ బొమ్మతో ఆడుకుంటున్నాడు కాసేపు అయినాక తెలుస్తుంది వాడికి ఏమిటి ఏదో తేడాగా ఉంది అని అప్పుడు తల్లిదండ్రిని లేపే ప్రయత్నం చేశాడు అర్థమైంది ఎందుకని జరుగుతుంది మరి వాడి ప్రపంచం లోపల ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ ఆ లోపల ఆడుకోవడంలో ఉన్న ఆసక్తి ఆడుకోవడంలో ఉన్న వికాసం ఆడుకోవడంలో ఉన్న సుఖం ఇప్పుడు ఆ సుఖాన్ని ఎవరిచ్చారు ఆట బొమ్మ ఆట బొమ్మ సుఖమిస్తుంది ఎక్కడన్నా భ్రాంతి కదా తల్లిదండ్రులు ఏమంటారు ఆ బొమ్మ కనపడపోతే అంతేనా కదా ఏదో కారణం చేత ఆ బొమ్మ కనపడలేదండి వాడు ఇప్పుడు ఏం చేయాలి మరి ఆ ఏడ్చే బొమ్మ ఇవ్వాల్సిందే వాడికి వేరే మార్గం లేదు మనం కూడా ఏం చేస్తున్నాం సే చెప్పుకోడానికి శరీరానికి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్భై ఏళ్ళు తప్ప బుద్ధి మాత్రం ఎక్కడుందండి ఆ ఒక సంవత్సరం లోపలే ఆ పిల్లాడి బొమ్మ కోసం ఎట్టా ఏడిచాడు అదే ఏడిపోయిన ఇంకో దానికోసం ఏడుస్తున్నాం అంతకుమించి దేడా ఏమీ లేదు రోజు పొద్దున్న ఎనిమిది వందలు రాత్రి దే లోపల నిద్రపోయే లోపల లేదా ఏడుస్తున్నావా లేదా ఏడవడం అంటే ఏడవడం కాదు కాంక్ష ఇది చాలలేదు మళ్ళీ స్ఫరిస్తుందా లేదా ఇది చాలలేదు ఇంకేమనిపించింది దాంట్లోది ఇంకా కావాలి ఆ పిల్లాడు చూడండి ఓ బొమ్మతో ఆడుకుంటాడు ఆడుకున్నాకేమవుతుంది కాసేపట్లో దాంతో ఆట మోస తీరిపోతుంది తీరిపోయినాక చేశాడు ఇంకోటి పట్టుకోసాడు అది అయిపోయినా అని అడుగుతుంది తల్లి ఆ వీళ్ళేం పట్టించకూడదు ఆ విషయాన్ని తల్లి అడిగిన ఏం పట్టించుకోడు ఈ బొమ్మతో ఆడుకోడు మళ్ళీ కాసేపట్లో ఏమైపోద్ది అది పోతుంది మళ్ళీ మొదటి బొమ్మకు వస్తాడు మళ్ళను ఉండవు ఇట ఆడుతూనే ఉంటాడు అంతే కొంతకాలం అయ్యేటప్పటికి ఏమైపోయింది బొమ్మలతో విసుగు వచ్చేసి మనుషులతో ఆడుకోవడం మొదలు పెడతాడు ఇప్పుడు మనిషి లేకపోతే ఏడుస్తాడు తల్లి కానీ తండ్రి కాని అత్త కానీ ఎవరో ఒకరు వాడికి ట్యూన్ అయ్యేటటువంటి మనుషులు ఏ ఒక్క మనిషి అన్నా వాళ్ళ సమక్షంలో ఆడుకుంటూ ఉంటాడు మనిషి లేకపోతే ఏడుస్తాడు ఇప్పుడు ఎవరితో ఆడుకోవడం మొదలుపెట్టేడు మనుషులతో మనుషులను గుర్తుపెట్టడం మనుషులతో ఆడుకోవడం మొదలుపెట్ట మనం కూడా ఏం చేస్తున్నావు మనమదేగా చేస్తున్నాం అత్రోచితమైనటువంటి ధర్మాలు అవునా కదా రోజు ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఎవరో నమస్కారం పెట్టకపోతే ప్రశంసించకపోతే నువ్వు గ్రేట్ అనకపోతే భూకంపం అంతేనా కదా ఆ రోజు పెద్ద వెలితి పెద్ద అసంతృప్తి ఎవడో ఒకడు నువ్వు చేసిందనో నిన్నో నువ్వు చేసిన పనినో మెచ్చుకోలేదండి ఏమైపోయింది ఇప్పుడు ఏం పేరు ప్రమాదం వచ్చింది నా ధర్మం నేను నిర్వహించాను నా పని నేను చేశాను నా కర్తవ్యం నేను చేశాను ఈశ్వరుడికి సేవాభావంతో చేశాను ఈశ్వరార్పణ భావంతో చేశాను స్థితిలో ఉన్నవాడికి ఇప్పుడు ఈ మెచ్చుకోవలతో పని రాలేదుగా ఎవరైతే నేను చేశాను నన్ను మెచ్చుకోలేదు నా పనిని మెచ్చుకోలేదు దాంట్లో చిక్కుకుంటావో ఏమైనప్పుడు వాడు బాగుందనే దాకా విడిచిపెడదు కాకరకాయ కూర బాగుందా కాకరకాయ కూర బాగుందా రాత్రి ఎద్రపోయేటప్పుడు కూడా వాడు అడిగాడు బాగుందంటే తప్ప ఆవిడ ఎద్రపోదు కాబట్టి ఇప్పుడు వాడు ఏం నేర్చుకున్నాడు ఇన్నిసార్లు అడిగించుకున్నాకంటే ఆవిడ మొదటిసారి అడిగినప్పుడే బాగుంది ఏదా కాదా లేదు అర్థమైనా ఇప్పుడు వాడు కూడా ఏం చేశాడు నటించాడా నటించడా చుట్టుపక్కల ఉన్న పాత్రల్లో ఉన్న వాళ్ళందరూ నీతో జీవిస్తున్నారా నటిస్తున్నారా జీవిస్తున్నారా నటిస్తున్నారా జీవిస్తున్నట్టు నటిస్తున్నారు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు జీవిస్తున్నట్టు నటిస్తున్నారు సత్యం అదే నువ్వు కూడా ఏం చేస్తున్నావు కహానీ అట్లా అనుకోవడం కానీ నేనే జీవిస్తున్నానని అనుకున్నాను నటిస్తున్నానని అనుకోను అప్పుడేమైపోయాడు పాత్రలో కలిసిపోయి ఈ కాంక్షలన్నీ నాకే ఈ మోహం నాకే ఈ కోరికలన్నీ నాకే ఈ ఆసక్తులన్నీ నాకే ఇవి నావే ముందు నాకే తర్వాత ఏమైనా వెళ్ళగా అభ్యాస బలం వల్ల నావే అయిపోయినాయి నావే నావే కాస్త ఏమైపోయినాయి నీ గురించి చెప్పమ్మా అంటే నువ్వు దేని గురించి చెప్తావుగా ఆసక్తి ఏ అంశాల మీద ఉందో అదే చెప్తావు అదే నేనంటావు అది నువ్వు ఎట్లా అవుతావమ్మా అని ప్రశ్న ఇస్తే ఏమంటావు అదేనండి నేను నీ గురించి చెప్పమ్మా అంటే నీ కుటుంబం గురించి నీ పిల్లల గురించి నువ్వు చేసిన పనుల గురించి నీ నువ్వు జీవించే సమాజంలో నీ పాత్ర గురించి వీటి గురించి చెప్తూ ఇది నేను ఎలా అవుతుంది అన్నా కదా అది నేనైతే నీ గాఢ నిద్రావస్థలో కూడా అదే నేను ఉండాలా వద్దా ఉంటుందా మరి ఉండటం లేదుగా మెలకువలో కలలో ఏ వ్యవహారాత్మకమైనటువంటి నేనుందో ఆ పని ఈ పని చేస్తున్నట్టు నడిచినట్టు కదిలినట్టు కూర్చున్నట్టు లేచినట్టు పడుకున్నట్టు పలు పనులు అనేకమైన పనులు చేసినట్టు కనబడుతున్న ఏ నేను ఈ నేను గాఢ నిద్రావస్థలో ఏమైపోయింది లేదుగా మరి ఏ నేను నేను అందాం ఇప్పుడు ఈ నేను అందామా ఆ నేను అందామా ఆలోచించి చూడాలా ఇప్పుడు వాస్తవికమైన నేను ఒక నేనుంది మనలో వాడు ఎప్పుడు ఉంటున్నాడు గాఢ నిద్రావస్థలో ఉంటున్నాడు మెలకువా కలలో వ్యవహారాత్మకమైన నేను వచ్చాడు వీడికి స్త్రీ పురుషులు వీడికి పాత్ర వచ్చర్మాలు ఉన్నాయి వీడికన్నీ ఉన్నాయి వాడికో ఏలేవు మరి వాడే స్థితిలో ఉన్నాడు నిరామయుడు నిరంజనుడు నిర్వికారుడు నిరాళంబుడు చూడండి వాడికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్ని నకారంత ఉండేవాడికి నిర్మలుడు ఇక్కడికేం మాలిన్యం లేదు నిరంజనుడు ఆనందమే వాడి స్వరూపం స్వభావం ఇప్పుడు రెండు రోజులు లేదు ఏ చలనాలు లేవాడికి అర్థమైందండి ఆ నిర్మలుడు నిరామయుడు వాడికి ఒక ఆశ్రయంతో పదలే వాడే అన్నిటికీ ఆశ్రయం వాడు తప్పుకుంటే ఏ ఆశ్రయం వాడి ముందు పనిచేయదు నిరాళంబుడు వాడికి ఎవరు ఆలంబన అవసరం లే వాడు ఎవరి మీద ఆధారపడి వాడు స్వయంగా ఆధారపడుతున్నాడు ఎవడైనా వాడి మీద ఆధారపడాల్సిందే కానీ వాడి మీద వాడు ఇంకొకరి మీద ఆధారపడే అవకాశం లేదు మరి అటువంటి వాడిని సత్యమని ఇప్పుడు బయట కాసేపు మెలకువలో ఆడుతున్నటువంటి ఆట బొమ్మలతో ఆడుతున్నటువంటి మనుషులతో ఆడుతున్నటువంటి పాత్రలతో ఆడుతున్నటువంటి విషయాలతో ఆడుతున్నటువంటి ఏ అచ్చమ్మ బుచ్చమ్మ ఈవిడు నేను అన్నామా వీడెవడు నామరూపాత్మకమైన నేను ఎందుకచ్చుమాను వీడు నామరూపాత్మక ఆ పేరు నీ పేరు ఏ పేరన్నా పెట్టుకో కాబట్టి ఇప్పుడు అక్కడ అక్కడ ఎవరెవరున్నారు అసత్య నేను సత్య నేను కూడా నీలోనే ఉంది ఇప్పుడు ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చిందా రాలేదుగా కానీ నిరంతరాయంగా ఆ సత్యనేను కనుక లక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే ఈ ఆట ఆడుతూనే ఆ నేనులో ఉండి ఈ ఆట ఆడవచ్చు ఎందుకని అది ఎప్పుడు ఉంది ఇది ఒకప్పుడే ఉంది అర్థమైందా అది ఎప్పుడు ఉంది ఇది ఒకప్పుడే ఉంది అంతేనా కాదు మీ అత్తగారి దగ్గర నువ్వు కోడలు అమ్మ మీ కోడల దగ్గర బా అది పోస్ట్ వచ్చేసిందండి దానివల్ల అని ఫీల్ అయ్యావా ఆ ఫీల్ అవ్వడం వల్ల ఏమయ్యావు పాత్రలో కలిసావు అర్థమైందా అరే ఇప్పుడు ఏమైంది నాకు రెండు కొమ్ములు ఎక్స్ట్రా వచ్చినాయా రాలేదు కదా పోయినా ఉన్న కొమ్ములు ఏమైనా పోయినాయా అయిపోలేదు కాబట్టి ఎక్కడో మనం ఏమైపోతున్నాం ఆ పాత్రలో కలిసిపోతున్నాం కలిసిపోవడం వల్ల ఏమైపోయింది అసత్య నేను కాస్త సత్యనేనుగా తోచటం అలా పెట్టింది వాస్తవికమైన సత్య ఈ భ్రమాజన్యమైనటువంటి భ్రాంతిగతమైనటువంటి మాయాసంగతమైనటువంటి ఏ అసత్యం నేను ఒకప్పుడు తోచి ఒకప్పుడు తోచకుండా ఉండు ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా జరుగుతుందో దీనివల్ల రెండు పనులు జరుగుతున్నాయి ఏం జరుగుతుంది ఉన్నది లేనట్లు లేనది ఉన్నట్లు ఏమిటి ఉన్నది లేనట్టు సర్వకాలము ఉన్నది ఈశ్వరుడు వాడు కనపడ్డు సర్వకాలము లేని ప్రపంచం అది రెండు దగాదాలు ఒకేసారి వచ్చినాయి మాకు ఇప్పుడు దీనివల్ల దీన్ని ఒప్పుకోవడం వల్ల ఈ అసత్య నేను ఈ తో కూడినటువంటి ఆట బొమ్మలతో ఆడేటటువంటి ప్రపంచాలతో ఆడేటటువంటి ఈ వ్యవహార నేనుని నేను యథార్థ నేనుగా ఒప్పుకోవడం అనే భ్రాంతి వల్ల రెండు సమస్యలు వచ్చినాయి ఉన్న ఈశ్వరుడేమో కనపడకుండా పోయాడు లేని ప్రపంచమేమో ఉన్నట్టుతో అంటే అర్థమైంది నీ ప్రపంచంలో బంగారం ఉందా లేదా ఉందా లేదు నీ ప్రపంచంలో మట్టి ఉందా లేదా మట్టి ఉందా లేదా ఉందిగా మట్టి బంగారం ఒకటేనా అయిపోయా కాదని ఎవరు చెప్పారు ఇప్పుడు వ్యవహార నేను చెబుతున్నాడు సాక్షి నేను దృష్టి నుంచి చూస్తే ఏమైంది ఆ మట్టిలో ఉంచారం ఉంది మట్టిలో ఏమన్నా బంగారం ఎక్కడ చూస్తున్నాడు అంతేనా నిజానికి దేనికి విలువ ఇవ్వాలి మట్టికే విలువ ఇవ్వాలి బంగారం తింటావా మట్టి అయితే కనీసం పంట పండించుకుని తింటావు బంగారం లే పండిస్తావు తింటానికి ఒలిగిరదు అసలు మట్టికి విలువేకుందా బంగారానికి విలువేకుందా మట్టికి విలువేకు బంగారానికి విలువేకు ఉండాలి అంతేనా కాదా ఎందుకని మట్టి లేకపోతే బంగారం లేదు కదా అంతేనా కాదా కానీ మనం తెలుగు తక్కువగా దేనికి విలువ ఇవ్వడం మొదలు పెట్టాం ఇక్కడ ఏ తప్పు చేశామో అక్కడ కూడా అదే తప్పు చేస్తున్నాం ఏది ప్రధానమో దాన్ని అప్రధానం చేశాము ఏది అప్రధానమో దాన్ని ప్రధానం చేసాం ఇది మాయాకార్యం అంటే మాయకు లోబడటం అంటే భ్రాంతికి లోబడటం అంటే భ్రమకు లోబడటం అంటే కాంక్షకి లోబడటం అంటే మోహానికి లోపడటం అంటే ఇప్పుడు మనమందరం ఏ యుగంలో ఉన్నాం కలిగలం కదా కలిపురుషుని యొక్క ప్రభావం ఎవరి మీద ఉంటుంది ఎవరి మీద మోహం ఉంటుందో వాళ్ళందరి మీద కలిపురుషుని యొక్క ప్రభావం ఉంటుంది అని తేల్చి భాగవతం భాగవతం చెప్పిన సూత్రం ఏమిటి అంటే నాయన కలి ప్రభావం ఎవరి మీద ఉంటుంది తేల్చి ఎవరి మీద మోహ ప్రభావం ఉంటుందో వారందరి మీద కలిపురుషుని ప్రభావం తప్పదు నాయన ఏమిటండి కలిపురుషుని ప్రభావం అంటే స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మాన్ని ఆచరిస్తాడు అదే కలిపురుషుల ప్రభావం నేను చెప్పే స్వధర్మం అంటేవిటా పరధర్మం అంటేవిట నీ స్వధర్మ నీ స్వరూపజ్ఞానంలో నీ స్వాత్మనిష్టలో నీవు నీవుగా యధార్థనేనులో సత్య నిలబడి ఉండటాన్ని స్వధర్మంగా తీసుకోవాలి అది కాక అన్యమైనటువంటి దాంట్లో నిలబడి చేయటాన్ని పరధర్మంగా ప్రభావం కా నీ మీద పనిచేసినప్పుడు అలా ఏమైనాయి నీ మనోబుద్ధులు స్వధర్మంలో నుంచి బయటకు వచ్చినాయి బయటకు వచ్చి బంగారమే కరెక్ట్ పడుస్తుంది బంగారమే విలువయ్యి అర్థమైనా జీవన్ముక్తుడైనటువంటి వాడికి ఏమైనా ఏం వచ్చింది ఉదాహరణ ద్వారా సదాశివ బ్రహ్మేంద్రులు ఒక ఉన్నారు భగవాన్ రామకృష్ణ పరమంశ కాలంలో ఉన్నటువంటి మహానుభావుడు రామకృష్ణ పరమంశల దగ్గర దగ్గరికి ఒక ఆయనకి వెళ్ళేట అయ్యా నాకు ఉపదేశం చెప్పండి నేను జ్ఞానం జ్ఞానం కోసం వచ్చాను ఆత్మజ్ఞానం పొందామని మీ దగ్గరికి వచ్చాను అనండి పరమహంసగారి పద్ధతి ఏంటి ఇలా కూర్చోబెట్టి ఉపన్యాసాలు చెప్పే పద్ధతి లేదు ఆయన దగ్గర అంత ఆచరణీయమైన పద్ధతి సంధించవరో మహానుభావుడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకో ఆయన చెప్తాడు మరి ఇప్పుడు నేనేం చేయాలి చెప్పింది ఎవరు మహానుభావుడు ఆయన చెప్పబోయే ఆయన ఏం చెప్పాడు అక్కడెక్కడ వెళ్ళి సరే ఎందుకు వచ్చింది కదా ఏం చెప్పుడు మనం వాయిదాపడి వాదన పడి ప్రయోజనం గురువుతో వాదన పడి ప్రయోజనం లేదు కదా అని ఆయన చెప్పినట్టు ఆ చివరకు ఎక్కడికి వెళ్ళాడు ఆయన పెట్టిప్పుడు తీరా ఆయన ఏం చేస్తున్నాడ ఒక మురికి కాలువ పక్కన కూర్చొని అందులో ఉన్న మురికినంతా తీసి బాగు ఆయన ఏం చేస్తున్నాడు ఇంటి ముందు కాలం బాగు ఆయన ఆయన నివాసం నివాసం ఎదురకుండా కాలువంతా మురికితే ఉంది ఆ మురికి అంతా ఎత్తిపోస్తున్నాడు ఈయన ఇల్లు ఏమడిగాడు ఇక్కడ ఏం ప్రశ్న అడిగాడో అక్కడ అదే ప్రశ్న అడిగాడు అయ్యా నేను ఆత్మజ్ఞానం కోసం తమరని ఆశ్రయించడానికి వచ్చాను మీరు మహానుభావులు అని నాకు తెలిసింది ఫలానా రామకృష్ణ పరమహంస గారు చెప్పి మీరు మహానుభావులు అన్నారు నాకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించండి పైకి కిందకి తేరుపారు చూసి అదేమిటి అని అండి అది గంగానది ఒడ్డును అనమాట ఆశ్రమం ఎక్కడుంది గంగానది ఒడ్డు ఉంది అది ఏమిటి గంగానది అన్నాడు ఇదేమిటి అన్నాడు మురికాలు అన్నాడు అక్కడ నీళ్ళు ఉన్నాయా ఇక్కడ నీళ్లున్నాయా అన్నాడు అక్కడా నీళ్లున్నాయంటే ఇక్కడ నీళ్లున్నాయండి అన్నాడు ఈ రెండు ఒకటిగా తోస్తున్నాయా వేరు వేరుగా తోస్తున్నాయా అన్నాడు ఏం చెప్తా వేరు వేరుగా తోస్తున్నాయి అంటాడు అంతేగా మనమేనా అదేగా చెప్పేది ఈ రెండు ఏనాడు ఒకటిగా తోస్తాయో ఆనాడు రాపో చెప్తాను చెప్పాలంటే అర్హత ఏమి ంగానదిలో ఉన్న నీళ్ళు మురికి కాలువలో ఉన్న నీళ్లు ఒకటిగా తోచే మానసిక స్థితి నీకు ఉన్నప్పుడు నువ్వు ఆత్మ జ్ఞానం పొందడానికి అరుగుడవి ఎందుకని భేద బుద్ధి లేదప్పుడు నేను అక్కడ సత్యనేను సత్యనేనులో ఉన్నవాడు ఆత్మసాక్షాత్కార జ్ఞానం పొందడం చాలా సులభం ఎంతో టైం పడదు అసలు రేపపాట్లు అదే అసత్య నేనులో ఉన్నవాడికి ఈ గోల తొలగించుకోవడానికే జీవితం అయిపోతుంది ఇప్పుడు మన ఖర్చంతా దేనికైపోతుంది మన కాలం అంతా ఈ భేద బుద్ధితో కూడినటువంటి ప్రపంచభావనతో కూడినటువంటి విషయాత్మకమైనటువంటి వీడితో మనం చర్య ప్రతిచర్య చేసేటప్పటికీ మనలో ఇవేమైపోయినాయి ఈ ఐదు పద్ధతులుగా ప్రపంచభావన మనలో బలపడింది కాబట్టి ఈ ఐదు భావనలలో ఎక్కడైతే నీ ఆంతరిక ప్రపంచం కానీ నీ బాహ్య ప్రపంచం కానీ రెండు ప్రపంచాలన్నా ఏం చెప్పాక కారణ ప్రపంచ సంగతి తర్వాత ఉన్నాం మనం అక్కడదాకా వెళ్ళాలిగా అసలు కదా కాబట్టి నీ ఆంతరిక ప్రపంచాన్ని కానీ నీ బాహ్య ప్రపంచాన్ని కానీ నీలో ఈ ఐదు లక్షణాలని పొడసూపకుండా ఉండేటట్లుగా నువ్వు జీవించాలి జీవించాలంటే ఏ నియమాలు ఉండాలి ఎందుకనిట వ్యవహారానికి నియమం ఉండాలా వద్దా మీరు మీ ఇంటి నుంచి ఇక్కడికి రాదలుచుకున్నారండి మీ ఇంట్లో మీరు స్వేచ్ఛగా ఉన్నప్పుడు ఒక రకమైన వస్త్రధారణ కలిగి ఉన్నారు బయటకు వచ్చారు అప్పుడేం చేసావు వస్త్రధారణ మార్చావు అంతేనా కదా ఒక ఒక నిమిత్తమై ఒక పని నిమిత్తమై వచ్చినప్పుడు ఒక రకమైన వ్యవహారశీలత నియమాన్ని కలిగి ఉన్నావా లేదా మరి అట్లాగే అసంతృప్తిని అవసరాన్ని కోరికని కాంక్షని మోహాన్ని ఈ ఐదు లక్షణాలని ప్రపంచంతో వ్యవహరించేటప్పుడు వదిలించుకోవాలంటే ఏ నియమాలు కలిగి ఉండాలి ఉండాలి అవుతా నియమం లేకపోతే ఏమైపోతుంది ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి ఐదు ఎందుకు చూపుతున్నాయంటే నియమం లేకుండా వ్యవహరిస్తున్నావు కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో నీకు తోచటం లేదు అప్పుడు ఏమైపోయింది ఒకటి చేయాల్సింది ఒక్కొక్కటి చేస్తాం చేయకూడనిదేమో చేస్తున్నావు చేయవలసిన ఏమో చేయడం లేదు రెండు సమస్యలు వచ్చేస్తున్నాయి అదే ఈ మూడు నియమాలని కలిగి ఉన్నట్లయితే ఆ సమస్య తప్పకూడదు ఏమిటా మూడు నియమాలు మొట్టమొదటిది స్వధర్మనిష్ట నేను ఏమైనా సరే ఈ అవకాశం ఇవ్వకూడదు ఈ ఐదు పరధర్మంలో ఉన్నాయి స్వధర్మంలో ఈ ఐదు లక్షణాలు లేవు కాబట్టి నేను ఆత్మస్వరూపుడు అనే స్వధర్మనిష్ట అని నేను కలిగి ఉండాలి అనే దృఢమైన సంకల్పం ఉండాలి ఇది మొదటి నియమం అర్థమైందండి ఇది మొదటి నియమం రెండో నియమం ఏమిటి ఇక చాలు రెండో నియమం ఏంటి ఎందుకని మాటి ఈ నియమం పెట్టుకోవాలి ఇంకా కావాలంటావుగా అక్కడ ఇంకా కావాలకి వ్యతిరేకం ఏమిటి ఇక ఇంకా చాలంటే ఇది లేదు కదా దానికి ఫుల్ స్టాప్ పడిపోయి అర్థమైనా ఇంకోటి ఏంటి మన సమస్య ఇది చాలలేదు దానికి మూలం ఏమిటి ఇంకా కావాలంటానికి కారణం ఇది చాలేదంటే ఇది చాలేదన్నప్పుడే ఏం కావాలనే అవసరం వచ్చింది అంతేనా కాదు ఇది చాలలేదు సమాధానం ఏమిటి అవసరం లేదు అవసరం ఇంకా చాలడం చాలకపోవడం ఉండదా అంతేనా కదా నీకు చందనా ప్రదర్శలో ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల యాభై లక్షల పట్టు చీరలు ఇచ్చేసామండి ఎంత రెండు వేల ఐదు వందల లక్షల పట్టు చీరలు ఇచ్చేసామండి అప్పుడేమన్నా అమ్మో అవసరం లేదండి బాబు అన్నావా లేదా అప్పుడు ఏమైపోయింది మరి కాంక్ష పోయిదా పోయిందా పోలేదా అంటే రెండు లక్షణాలు నేను వాడు మన ఒకటి ఏంటంటే వివేకం చేత వైరాగ్యం చేత విచారణ చేత దాన్ని పరిశీలించి పోవటు ఒక పద్ధతి కానీ కొన్ని పోవు అట్లా కొన్ని పోవు బాగా ఇట్లా జల్లెట పట్టగా పట్టగా పట్టగా బాగా బలమైనటువంటివి కొన్ని మిగిలిపోతాయి వాటిని ఏం చేయాలంటే మొహం మొత్తేదాగా వాటిని కానీ మనం ఏం చేస్తున్నాం ఉల్టా ఈ విచారణ చెయ్యం అన్నిటికీ మొహం వొత్తేదాకా అనుభవించాల్సిందే అని అనుభవించడం మొదలుపెట్టాం ఏమైనప్పుడు దానివల్ల నెయ్యి పోసే అగ్ని మంట మండుతుంది కదా ఇది కూడా అంతే విషయాసక్త అనేటటువంటి నెయ్యిని పోస్తున్నంత కాలం నీలో ప్రపంచభావన అనే మంట మండుతూనే ఉంటుంది అది మండుతున్నంతసేపు ఆ ఐదు లక్షణాలు ఏర్పడుతూనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలట ఇదే ప్రపంచాన్ని నీ బయట ప్రపంచాన్ని నీ లోపలున్న ప్రపంచాన్ని మూడు లక్షణాలతో మూడు నియమాలతో నువ్వు జీవనాన్ని కొనసాగించాలి మూడు నియమాలు ఏమిటి సధర్మ కలిగి ఉండాలి ఏదైనా తోచగానే ఏం చెప్పాలి ఇకతాలు అయినా అది నేను వదిలిపెట్టిందే అవసరం లేదు దానికని అదేం తెలుగు తక్కువ దేవన వెంటనే ఎంతకాలం అవసరం పడింది ఇంతకాలం కావాలన్నావుగా ఇప్పుడు వద్దంటే నేను వదనా అనగానే ఇప్పుడు ఏమన్నా అవసరం లేదు అవసరం లేదనేటప్పటికి తెగిపోయినప్పుడు ఈ మూడు నియమాల్ని పాటించడం ద్వారా మనలో మూడు లక్షణాలు వస్తాయి ఏమిటవి వివేకం వైరాగ్యం విచారం ఈ మూడిట్లో ఏది ముందు ముందు విచారం విచారణ ద్వారా వివేకం వివేకం తర్వాత వైరాగ్యం ఎంతైన విషయం ఏమిటంటే ఈ మూడు ఒకదానికొకటి వారి మీద ఆధారపడదు ఎంత తీవ్రమైనటువంటి విచారణ చేస్తావో అంత తీవ్రమైన వైరాగ్యం కలుగుతుంది ఎంత తీవ్రమైన వైరాగ్యం కలుగుతుందో అంత వివేకం కలుగుతుంది మళ్ళీ రివర్స్ ఎంత తీవ్రమైన వివేకం కలిగి ఉంటావో అంత తీవ్రమైన వైరాగ్యాన్ని కలిగి ఉంటావు ఎంత తీవ్రమైన వైరాగ్యాన్ని కలిగి ఉంటావో అంత తీవ్రమైన విచారణ ఎందుకని ఇలా చెప్తున్నారు మనం అనేక జన్మలు ఎత్తామో లేదా అనేక జన్మార్జితంగా జ్ఞానం అజ్ఞానం మోసుకొచ్చుకుంటున్నావా లేదా మూటలతో ఇదట ఎట్లా ఉందట కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఒక చెట్టు కనుక ఓడలు దిగిపోయి గనక పెరిగిపోతే ఎంత ఉంటుంది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఓడలు కూడా పెద్ద మోహన్లు అయిపోయినాయి అంత బలంగా ఉన్నటువంటి ప్రపంచభావన అంత బలంగా ఉన్నటువంటి విషయ భావన ఇప్పుడు మనం ఏం చేయదలుచుకున్నాం మూలఛేదం ఏం చేయాలి మూలఛేదం తల్లివేరు కోసేయాలంట తల్లివేరు కోసేస్తే ఇంకప్పుడు మేము ఏం చేయగల అదేంటి పోదు కాబట్టి తల్లివేరును పోయగలిగేటటువంటి ఖడ్గం కావాలట అర్థమైందా అది ఎటువంటి ఖడ్గమై ఉండాలట అనేక లక్షల జన్మల నుంచి కూడా వేళ్ళూను కొని పాతుకొని పోయినటువంటి ఒక చెట్టుని ఖండించడానికి సమర్థవంతమైనటువంటి పొదునైన కలిగినటువంటి కత్తేడా అది ఎటువంటి ఖడ్గం అది ఇప్పుడు వివేకం అనే ఖడ్గం ఆ ఖడ్గం పేరేంటి వివేకమనే ఖడ్గం ఈ వివేకమనే ఖడ్గం సంపాదించాలంటే మనం దేన్ని ఆశ్రయించాలి ఇప్పుడు విచారణ వైరాగ్యం విచారణ వైరాగ్యం ఈ రెండు ఉంటే వివేకమనే ఖడ్గం వివేకమనే ఖడ్గంతో ఇప్పుడు ఏం చేయాలట ఈ ఆ జన్మార్జితంగా మనలో ఏర్పడినటువంటి అజ్ఞాన అంధకారాన్ని మూలఛేదం చేయాలి తల్లివేరు తెగేట్టుగా పడాలి ఇప్పటికే ఆ తల్లివేరు ఎవరు నేను దాన్నిటికెవరు నేనేగా ఆధారం నేననే అహంకార ఛేదం చేసేటటువంటి పద్ధతిగా గనక మన నిత్య జీవితంలో మనం ఆచరణశీలమై ఉన్నాము అప్పుడేమయ్యాం స్వధర్మాన్ని పాటించిన ఆత్మనిష్ఠుడు అయ్యాం స్వరూపజ్ఞాన నిష్ఠుడు అయ్యాం నిజానికి స్వరూపజ్ఞానంలో ఎప్పుడు కూడా ఏముంది ఆనందమేగా ఉంది కానీ ఏదైనా ఒకటి పొందడం ద్వారా వచ్చిన ఆనందం ఇప్పుడు అది పోనీ ఏదైనా ఒకదాన్ని వదిలివేయడం ద్వారా వచ్చిన ఆనందం అది చూడండి ఆత్మనిష్టలో ఉన్నటువంటి ఆనంద నిర్ణయం ఎటువంటిదట అది ఒకటి పొందడం ద్వారా వచ్చింది కాదు ఒకటి వదలడం ద్వారా వచ్చింది కూడా కాదు సహజమైనటువంటి ఆనందము కాబట్టి కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి సహజము సహజము అనేది చాలా ముఖ్యం సాధన అనేది లేకుండా సహజం అవుతుందా అయ్యే అవకాశం ఉంది అసలు చూడండి ఎంతగా సాధన బలంగా చేసే కొద్దీ నువ్వు ఆ అనుభూతి స్థితికి దగ్గర అయ్యే కొద్దీ ఆ సహజం అవడానికి అంతేనా కదా చిన్నప్పుడు బాల్యంలో మనం ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం ఎదిగామో లేదా ఎదిగామో వదిలిపారిపోయామా కాబట్టి ఎదగాల వదలాలాగా మన లోపల పండాలి కాయ ఎప్పుడు కూడా లోపల నుంచి పండుతురవాలా బయటికి పండుతురవాలా పరిపక్వత ఆ పరిపక్వతా స్థితి ఈ పరిణామం నిజ జీవితంలో జీవించే జీవన పరిణామం ద్వారా నీవు ఆత్మనిష్టుడమయ్యేటటువంటి లక్ష్యాన్ని గనక బలంగా పట్టుకున్నట్లయితే ఈ చెప్తున్నటువంటి నియమాలను నిజ జీవితంలో వినియోగించుకున్న అప్పుడు నీలో ఏమైంది ఈ ఆత్మ బలం వచ్చింది ఇప్పటి వరకు మనకే విచారణ బలం ఉంది విషయ విచారణ బలం ఉంది ప్రపంచ విచారణ బలం ఉంది ఏదైనా ఒక వస్తువు ఎక్కడ దొరుకుతుంది అనేది మనం అడగాలి ఎన్ని అడ్రస్సులు చెప్తావు అమ్మా ఎందుకని కూడా సంపాదించాం కదా అట్లా నిజానికి ఆ వస్తువులు కొనలే కొన్నావా నీ దగ్గర తెలుసుకున్నటువంటి ప్రపంచం లోపల ఉంది ఆ ప్రపంచంలో ఉన్నాయి ఆ వస్తువులన్నీ నువ్వేం కొనలే నిన్నెవడన్నా అడగడం పాపం ఏం చేస్తావు ఆ బజార్లో ఫలానా మూడో నెంబర్ షాప్ లో ఫలానా నాలుగో నెంబర్ అంతస్తులో ఫలానా సాందం వాడు వెళ్ళి కొనేదాకా వండిచిపెట్టం ఈవిడ కొంతగానే వాడి జాత మాత్రం గ్యారంటీగా పండిపించవన బలంగా ఉంది విషయ భావన బలంగా ఉంది ఆ వస్తువును పొందడంలో ఉన్నటువంటి బలీయమైన ఆసక్తి వస్తువు సుఖమిస్తుంది వస్తువు సుఖం ఎవరయ్యా బాబు వస్తువు ఎట్లా సుఖమిస్తుంది వస్తువు ప్రతిబింబ సుఖం బింబసుఖం కాదు వాస్తవిక సుఖం కాదు అది బింబసుఖం అది నీది స్వరూప జ్ఞానంలో ఉంది స్వప్రకాశంలో ఉంది అర్థమేంట స్వాత్మనిష్టలో ఉంది ఆ వివేకంతో చేస్తే ఎప్పుడూ ఆనంద స్వరూపుడి ఎప్పుడు జ్ఞానస్వరూపుడువే ఎప్పుడు ప్రకాశస్వరూపుడివి ఎప్పుడు ముక్తస్వరూపుడి సదా ముక్తస్వరూపుడు నిత్యముక్తుడు వాడు వాడికి కర్మబంధమే లేదు కర్తృత్వ బంధమే లేదు ఏ జన మరణాలు లేవు వాడికి పుట్టే పని లేదండి పెద్ద పని చెప్పింది వాడి మనమే ఇంకా ఎన్నిసార్లు పుడదామా ఆలోచించూడండి ఎందుకని ఎన్ని ఆకాంక్షలున్నాయో ఎన్ని కాంక్షలు ఉన్నాయో ఎంత మోహం ఉందో వాడన్నిటికీ ప్రతిసారి మిగిల్చిన ప్రతిదానికి మళ్ళా ఓసారి పుట్టక తప్పదు ఎందుకని ఈ జన్మలో తీర్చని గ్యారెంటీ ఉందా ఏమైనా సరే నేను బ్రిటన్ మహారాణి కిరీటంలో ఉన్నటువంటి కోహినూరు వజ్రాన్ని ఒక్కసారైనా చూడాలి ఉండకూడదా ఈ ఆకాంక్ష ఉండకూడదా ఏముంది ఇప్పుడు గోల్డ్ మెందులగా ఏమైనా సరే నేను బ్రిటన్ మహారాణి కిరీటంలో ఉన్నటువంటి కోహినూరు వజ్రాన్ని ఒకసారైనా చూడాలి ఆవిడ సంవత్సరంలో ఒకసారి పెట్టుకుంటుంది ఆ కిరీటం అది కూడా ఒక ఘడియ పెట్టుకుంటుంది ఆ ఘడియ బ్రిటన్ పార్లమెంట్లో నువ్వు ఉండాలి కాబట్టి అక్కడ ఇది ఎప్పటికైనా అయ్యే పని అయినా చెప్తే ఏమంటాడు ఇది ఈ జీవితానికి బాబు అనవసరం నాకు ఏమైనా సరే అవ్వాల్సిందే మన లోపల ఇట్లా ఈ ఉదాహరణ చెప్తున్నా ఇట్లా మన లోపల ఏమైనా సరే అవలసిందే అన్నవన్నీ ఏవైతే ఉంటాయో అవాటన్నిటి కోసం ఓసారి పుట్టాల్సిందే తప్పదు ఏమైనా సరే ఈ సేను చేయాల్సిందేనన్న విషయాత్మకమైన ప్రపంచ భావన ఏదైతే ఉంటుందో దానికోసం నువ్వు మళ్ళా పుట్టవలసిందే వేరే మార్గం లేదు సృష్టి ధర్మంలో అని చెప్తా అక్కడ కూడా ఉంది రహస్యం ఇక్కడ ఒకటే రహస్యం ఉందండి ఇందాకేం చెప్పే నియమం ధర్మనిష్ట కలిగి ఉండాలి రెండోది ఏమి ఉండాలి ఇక మూడోది ఏమి ఉండాలి అవసరం ఇప్పుడు వీడిలో అసలు అసలు తలెత్తే అవకాశం ఉందా ఎందుకని తలెత్తుతున్న ప్రతిసారి ఓ మొట్టిగా వేస్తారు ఎందుకని ఇక అవసరం లేదు ఇంకెక్కువ మాట్లాడితే నేను సాధారణ నేను ఆత్మస్వరూపం నేను అసలు జీవుడు కాదు నేను అచ్చమ్మ బుచ్చమ్మ కాదు నేను అమ్మాయిని బొమ్మాయిని కాదు నేను అత్తగారు పాడలు కాదు నేను స్త్రీ నేను పురుషుడు కాదు కాదు కాదు కాదు అంటే అలవాటు చేసుకున్నాడు అనమాట ఆత్మవిచారణ దృక్పథంలో ఉన్న గొప్ప బలం ఏమిటంటే కాదు కాదు కాదు లేదనడు కాదు కాదు కాదు లేదంటే ఏం చేస్తుంది సంపాదించమో బాగా గుర్తుపెట్టుకోడు నీ లోపల లేదన్న లక్షణాలు ఎన్నైతే ఉంటాయో అది లేదన్న దానికి నీ మనోబుద్ధులు ఏం చెప్తాయి కష్టపడు ప్రయత్నం చేయి సంపాదించు అంటుంది ఏదైనా సరే అది మీ ఇంట్లో బియ్యం లేవండి అయినస్తా సంపాదించాల్సిందే తేవాల్సిందే అదే ఊరుకోదు అట్లాగే నీ లోప నీ విద్య లేదండి అయిన పొందాల్సిందే లేదన్న ప్రతిదీ పొందమని చెప్తుందండి బాగా గుర్తుపెట్టు మన లోపల ఈ లేదన్న లిస్ట్ ఉంటుందండి బాగా గుర్తు మీకు ఆ లేదన్నదంతా పెద్ద లిస్ట్ రాసుకోండి మీరు ఈ లేదులన్నీ పోవాలన్నమాట ఎందుకని ఈ లేదు దేంతో ముడిపడున్నాయి ప్రపంచంతో ముడిపడు ఎన్నైతే లేదంటావో ఆ లేదులన్నిటికీ ఒక ప్రపంచభావన ఒక విషయాసక్త ముడిపడి ఉంటాం తప్పదు దాన్ని చేయలేదు మీకు కారుందా లేదా కారు ఉందా లేదా లేదండి లేదన్నా కానీ నిజంగా ఉంది లేదని కాదు నీ లోపల భావనని పరిశీలించే విధానం చెప్తున్నా లేదన్నా లేదన్నా ఏమైంది కక్కమైన లోపల చెప్తుంది ఎప్పటికైనా నేను కారు సంపాదించాను అని బలపడిపోద్దు అన్నమాట అంటే అంటే ఉండటం లేకపోవడం రెండు సమస్యే నిజానికి మాట్లాడితే కానీ నీ లోపల భావన ఏం చేసింది నేను పరిగట్టిస్తాను కాబట్టి దానికేం నియమం పెట్టాము ఇక పిల్లవాడిని ఆట ఎట్లా ఆపుతున్నాము అదే ఇంకా ఆడిన జాలి కాదు ఇక జాలి లేదా అట్లాగే మనం కూడా మనకు చెప్పుకోవడం రావాలి నీకు ఆడిన జాలి ఏవయో బాబు ఇక రామేపీ ఇక చాలు ఇక చాలు మీద నిడపలేకొద్దీ నీకు బలం వస్తుందమ్మా అప్పుడేమో చెప్పగలుగుతావు అవసరం పిల్లవాడు ఆట ఆపి చదువు వైపు మళ్లించేటప్పుడు ఏమంటున్నావు ఇంకా ఆడింది ఆపరా బాబు చాలరా నాయన చదువుకో క్రమేపీ వాడిని మళ్లించావు చదువుకోగా చదువుకోగా ఇప్పుడు ఆడుకోమంటే ఆడుకోడు వాడు అవునా కదా ఎందుకని ఇందులో బలం వచ్చింది అట్లాగే నువ్వు ఇక చాలనే దాని మీద స్థిరపడంగానే నీకు బలం వస్తుంది ఆత్మవిచారణ బలం వస్తుంది ఆ బలం చేత అవసరం లేదని చెప్పగలిగే సమర్థుడు అవుతాయి ఒకసారి అవసరం లేదని చెప్పిన తర్వాత ఇక నిన్ను పట్టుకోదంటే ఏ వ్యక్తితో అయినా నీ దగ్గరికి వెళ్ళి నీ అవసరం లేదు బో నాకంటే ఏం చేస్తాడు ఆ క్షణమే వదిలేసాడు అంతేనా కాదు చూడండి చూసుకోండి కావాల్సి వస్తుంది నువ్వు ఇంటి ముందు ఆకుకూరగా ఉండవు వాటితో రేపటి నుంచి నీతో అవసరం లేదు బోవా ఇంతకాలం వచ్చాడుగా అయిపోయా ఇదే ఇందులో ఉన్న గొప్ప రహస్యం ఈ ప్రపంచ భావన విషయ భావన ఎడల అవసరం లేదని చెప్పగలిగే ధీరుడు అయి ఉంటారు అది ధీరత్వం అండి అటువంటి ధీరుడే స్వరూప జ్ఞానంలో నిష్ట నవ వాడు వాడి లక్ష్యం ఒకటే ఇదే ఆఖరి జన్మ మరల తల్లి గర్భవాసాన్ని నేను పొందకూడదు చాలా మంది అనుకుంటుంటారండి జ్ఞానానికి స్త్రీలు అర్హులు కాదు పురుషులే అర్హులు బ్రాహ్మణులే అర్హులు అలా ఎక్కడా చెప్పలేదు ఆత్మజ్ఞాన అనేది మానవులందరూ అర్హులేదు విడువాడని లేదు కానీ నువ్వు ఈ ధీరుడు వేడాలి ఈ నియమాలు పాటించగలిగే ధీరుడు వే అందుకని ఆదిశంకర్లు మనిషా పంచకంలో ఏమంటున్నారు ఎటువంటి వాడైనా సరే ఆత్మజ్ఞానాన్ని పొందితే వాడు జగత్తుకు శిరోధార్యమే జగత్తు వాటి ముందు పాత నమస్కారం చేయవలసింది జగద్గురు వాడు ఎక్కడ పుట్టాడు ఏ శరీరంతో పుట్టాడు ఏ ప్రపంచంలో జీవించాడు ఏ దేశంలో ఉన్నాడు వాటితో ఏమీ పని లేదు సంబంధాలు లేదు వాడు ఆత్మజ్ఞాననిష్ఠుడు ఆ స్వాత్మనిష్ఠుడైనటువంటి మహాజ్ఞానికి ప్రపంచం అంతా కూడా నమస్కరించవలసిందే కారణం ఏంటి వాడికి ఎవరితో పని ఇప్పుడు బయట ప్రపంచంతో పని లోపల ప్రపంచంతో కూడా పని లేదు వాడు లేడా ఇప్పుడు ఉన్నాడు ఎలా ఉన్నాడు చెప్పడానికి నామ మాత్రంగా ఉన్నాడు లేడా అంటే ఉన్నాడు శరీరంలోనే ఉన్నాడు కానీ ఎలా ఉన్నాడు పురిడి కాయవలే విడిపోయి ఉన్నాడు పురిడికాయవలే డెప్పలో నుంచి విడిపోయాడు ఈ శరీరం అనే డెప్పలో విడిపోయి ఉన్నాడు కాబట్టి వాడికి అంటూ లేదు అర్థమైనా మీరందరూ ఏదైనా పండగ పబ్బం దీక్ష వస్తే మడిగడతారా లేదా ఏమిటా మడిగట్టడం అది చీర స్టైల్ మార్చేస్తే మడిగట్టండి అవి కాదు మడిగట్టడం అంటే వాడిని అంటుకోవద్దు వీడిని అంటుకోవద్దు అంటున్నావే వాడెవరు ప్రపంచం ఆ ప్రపంచంతో సంగత్వం అంటూ అర్థమైందా మాలిన్యం ఎక్కడి వచ్చింది ఆ ప్రపంచ భావన వచ్చింది విషయ భావన వచ్చింది అది పొందకుండా నేను పైనన్నాను పరిస్థితిలో ఉన్నాను స్వధర్మంలో ఉన్నాను అది మడి స్వధర్మ నిష్ఠుడవై స్వాత్మనిష్ఠుడవై స్వరూపజ్ఞాన నిష్డవై నిలబడి ఉండడమే మడి అర్థమైందండి అంతేగాని తడి బట్ట కట్టుకోవడము కాసే పోస కట్టడము లేకపోతే పట్టుబట్ట కట్టడము లేకపోతే కొత్త బట్టలు కట్టుకోవడము అది కాదు మడి అంటే అర్థమైందా కాబట్టి ఏదైతే మరల పుట్టకుండా చేస్తుందో ఏదైతే మరల తల్లి గర్భవాసాన్ని పొందనివ్వకుండా చేస్తుందో ఏదైతే మరల జనన మరణ పునరావృత్తిలో పడేయకుండా ఉంటుందో అది అసలైన జ్ఞానం అన్నీ జ్ఞానాలే వంకాయ కూర తయారు చేయడం కూడా జ్ఞానమే కానీ ఏ జ్ఞానం వ్యవహారంగానే సమయ జ్ఞానం ఇప్పుడు నాకు వంకాయ చేయడం రాదు అనుకోండి నేను ఎవరో దగ్గరికి నేర్చుకోవాల్సిందే అర్థమైందా కానీ దానివల్ల నేను జనన మరణ రాహిత్యాన్ని పొందగలుగుతానా ముక్తుడిని అవ్వగలుగుతానా కాబట్టి మనం ఈ ప్రశ్న వేసుకోవాలన్నమాట ప్రతి ఆలోచన ప్రతి ఆకర్షణ ప్రతి ఆసక్తి ఉండనే ఆలోచన ఆకర్షణ ఆసక్తి ఈ మూడు బలపడ్డాయండి అప్పుడు నాలుగోది ఏంటది ఆకాంక్ష నిన్న కాంక్ష వరకే చెప్పాను ఇప్పుడు ఏం చెప్పాను ఆకాంక్ష ఈ ఆకాంక్షలు అయిన ఉన్నాయి ఏమున్నాయి ఆలోచన ఆకర్షణ ఆసక్తి బలపడి ఏమైంది ఆకాంక్ష ఆకాంక్ష ఆకాంక్ష అనేది బలమైపోయేది ఏమైపోతుంది మరల పుట్టక తప్పదు అర్థమైనా ఈ బంధం ఎప్పటి నుంచి వచ్చిందయ్యా ఏమంటే నేను కొత్తగా తెచ్చుకోన నాకు గుడుతూనే వచ్చిందా ఆ జన్మార్జితం మళ్ళీ ఆంకో ఆపెట్టావు ఐదో లక్షణం ఈ ఆకాంక్ష అనేది ఎక్కడి నుంచి వచ్చిందీకు ఆ జన్మార్జితం నువ్వు ఈ జన్మలోనే సంపాదించుకోలే అనేక జన్మార్జితంగా సంపాదించవచ్చు కాబట్టి ఆలోచనలున్నాయి ఆకర్షణలున్నాయి ఆసక్తులున్నాయి బలపడి ఆకాంక్ష అయింది ఈ నాలుగు ఎప్పటి నీకు ఆ జన్మార్జితంగా ఉన్నాయి మరేం చేయాలయ్యా చెప్పాగ మూలఛేదం చేయగలిగేటటువంటి తల్లివేరును తెగపోయగలిగేటటువంటి అహంకారం అనే నేనుతో కూడినటువంటి తల్లివేరును తెగబోయగలిగేటటువంటి వివేకమనే ఖడ్గాన్ని సంపాదించాలి అధ్యయన వల్ల వస్తుంది విచారణ వల్ల వస్తుంది వైరాగ్యం వల్ల వస్తుంది ఈ మూడింటిలో గనక లోపం ఉందనుకోండి అప్పుడు ఈ ఐదు బలపడిపోతాయి ఏమేమి బలపడిపోతాయి ఆలోచన ఆకర్షణ ఆసక్తి ఆకాంక్ష ఆ జన్మార్జితం మనకు ఆ జన్మార్జితంగా జ్ఞానము వచ్చింది అజ్ఞానం కూడా వచ్చింది అర్థమైందా మరలా ఉత్తర జన్మ కూడా సేమ్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఇప్పుడు ఈ జన్మలో మనం సంపాదించిన జ్ఞానము ఈ జన్మలో మనం పోగు చేసుకున్న అజ్ఞానం ఎందుకని అంటున్నాం ఈ మాట మనం ప్రతిదీ చేసేటప్పుడు మిగుల్చుకున్నాం లేదా ఇంకా కావాలి ఇది అనేది ఎన్నైతే మిగిల్చామో అదంతా ఏ భాగంలో చేరుతుంది ఇప్పుడు ఆ అజ్ఞాన భాగంలోకి చేరుతుంది ఈ అజ్ఞాన భాగం వల్ల ఏమవుతారు మరల పుట్టాల్సిందేగా మరి వేరే ఈ జన్మలో తీర్చే అవకాశం లేదుగా ఇప్పుడు ఉదాహరణ చెప్తాం మీరు ఎవరైనా లారీ నడిపారా లేదా నడపాలనిపించలేదా ఎందుకని నేనేం అడిగా ప్రశ్న ఇప్పుడు మేమన్నా లారీ నడపాలని పెంచిందా లేదా ఎందుకు అనిపించలేదు స్త్రీ సహజమైన భావనకు అది వ్యతిరేకం అది స్త్రీ సహజమైన భావనకు వ్యతిరేకం అండి అందుకని నీకు తోచటలే నీవు జన్మత స్త్రీ శరీరంతో వచ్చేసేటప్పుడే ఇప్పుడు ఆ జన్మార్జితంగా నీకు ఏమొచ్చేసినాయి ఆ లక్షణాలన్నీ వచ్చేసినాయి వారికి తోచినవి నీకు తోచరా నీకు తోచిన వాడికి తోచలే బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి వాడికి తోచిందే ఏ అర్థమైందా ఇది ఆ జన్మార్జితం అంటే ఇప్పుడు వచ్చిందా కాదా అదే ఇప్పుడు ఈ కలి ప్రభావం అందుకే చెప్తున్నా ఇందాక చెప్పిన కలిప్రభావం విషయం ఇదే ఇప్పుడు వాడు వీడైపోయాడు వీడు వాడైపోయాడు అర్థమైందండి ఆజన్మార్జితాన్ని కూడా నువ్వేం చేసావు ఇప్పుడు పెంచుకోవలసింది పోయి ఇంకా బాగా పెంచుకున్నాడు ఇక బయటపడే అవకాశమే లేకుండా పెంచుకుంటున్నాడు అన్న అర్థమైందా ఇట్లా ప్రపంచ భావనలో మనం మునిగిపోతే అప్పుడు స్వరూపభావన ఉంటుందా మునటం సదా నిలబడి ఉండవలసిన స్వరూప భావన ఏమో సదా లేనటువంటి ప్రపంచాన్ని ధ్యానం చేస్తున్నావు ఎప్పుడూ ప్రపంచం గురించి ధ్యానమే నువ్వేది ధ్యానిస్తే అదే అయ్యావు కాబట్టి సదా నేను ఆత్మస్వరూపుడు అనే భావనలో నువ్వు గనక నిమగ్నమైపోయినట్టయితే ఆత్మ ఆత్మధ్యానమే గనక చేసినట్లయితే మీ ధ్యాన పాఠానికి ఒక టైటిల్ ఉంది ఏంటంటే చెప్పండి మరి కాబట్టి మనం సదా దేన్ని ధ్యానిస్తున్నాం ఇప్పుడు ఆ బ్రహ్మజ్ఞానం ఆ బ్రాహ్మీభూత స్థితిని ధ్యానిస్తున్నాం మరి ఆ బ్రాహ్మీభూత స్థితిని ధ్యానం చేస్తే ఏమవ్వాళ్ళు బ్రహ్మమే అవ్వాలి అంతేగా బ్రహ్మవి బ్రహ్మ భవతి బయటికి రాగానే ఏం చేస్తున్నాం అది నా ప్రశ్న అర్థమైన పాఠం చదివినంతసేపు బ్రహ్మస్వరూపుడేనండి బయటికి రాగానే మళ్ళీ అచ్చమ్మ బుచ్చమ్మ ఎక్కడ తేడా లేదు ఇందులో ఇట్లా మనం విచారణ ద్వారా ఇది ఏమిటి ఇంత తేడా వస్తుంది నేను అక్కడ ఏం చదువుకున్నాను గురువు గారి దగ్గర నేనేం చేస్తున్నాను అక్కడ చదివినప్పుడు వృధా కావట్లా ఎందుకు చెప్తున్నానంటే ఓ పదేళ్ల పాటి నుంచి మీరు ఇక్కడికి వచ్చి వెళ్తున్నారండి మీ ఇంట్లో వాళ్ళు మీ ప్రపంచం మిమ్మల్ని లేదా ఏం చేస్తారు ఏముందమ్మా ఇప్పుడు పది ఏళ్ళ నుంచి అక్కడికి వెళ్ళొచ్చింది ఇవి పొద్దుపోవడానికి వేరే పనీ పాట లేదు హాయి అక్కడికి వెళ్ళి అందరూ కలిసి కూర్చొని అచ్చమ్మ కూర్చోమ్మకు అబురు చెప్పుకొని వస్తూ ఉంటారు అంతకుమించి వేరే ఏళ్ళు లేదు ఎప్పుడంట అది దీనివల్ల నీ జీవితం ప్రభావితం కాకపోయినట్లయితే ఈ నేర్చుకున్నావు నీ నీ పిల్లలే అడుగుతారేదో నువ్వేం మారావు నువ్వే నేర్చుకున్నావు నువ్వేం మారలేదు అవునా కదా కాబట్టి నిరంతరాయంగా స్వధర్మ నిష్టలో స్వరూపజ్ఞాన నిష్టలో స్వాత్మ నిష్టలో ఎవడైతే నిలకడ చెందాడో వాడి సాధన ఫలవంతం అప్పుడు ప్రపంచం అన్ని గమనిస్తుంది వాడి కుటుంబం అని గమనిస్తుంది ఆ వీడు సాధించాడు అంతేనా కాదు ఒక పిల్లవాడు కష్టపడి అయ్యే సాధించాడు ఏమంటాం కూడా వాడి వాడిని జీవితకాలంలో కొడతారు వాడిని వాడు సాధించింది ఒకసారే అవునా కదా కానీ వాడు లైఫ్ టైం ఏం చెప్తారు రే వాడు చూసి తినేకుంటారు ఎంత కష్టపడి అయ్యే సంవత్సరాలు వాడు ఎన్ని త్యాగం చేశాడు ఎన్ని సుఖాలు కాదనుకున్నాడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఆ లక్ష్యం కోసమే శ్రమించాడు కానీ వాడి తర్వాత తరాలలో వాడు రిటైర్ అయిపోవారు చెప్తాం వాడు రిటర్ అయిపోయారు చెప్తామన్న ఎంతైనా కదా ఆత్మనిష్ఠుడి విషయం ఆత్మనిష్టడు విషయం అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ధరిస్తాయి ఆ ప్రభావం చేత నీ ఒక్కటి శక్తి చేత అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు సశరీరులైనా అశరీరులైన అథవా ఒకవేళ ఎవడైనా శరీరం ధరించకుండా మిగిలిపోయి కూడా వాడు కూడా ముక్తి చెందుతాడు ఈ జ్ఞాన ప్రభావం అంత బలమైనటువంటిది అంత సమర్థవంతమైనటువంటిది మరి ఇప్పుడు ఈ జ్ఞానం నేర్చుకున్నవాడిని ఎంతకాలం చెప్పాలి అయి జ్ఞానావిత్రుడు అయ్యే సేవికి నేను సేవ ఆత్మనిష్ఠుడైన వాడు సంగతి అందుకని జగద్గురువులు ఏమంటున్నారు ఆత్మనిష్ఠుడైన వాడికి సర్వ జగత్తు ప్రణమిల్లవలసినదే వాడు మనీషి మనీషా పంచకం అని ఒక ఐదు శ్లోకాలు చెప్పారు ఈ మనీషా పంచకం ప్రతి ఒక్కరు చదవాలి అప్పుడు ఆత్మజ్ఞానం యొక్క విశేషం ఏమిటో నీకు బలంగా నాటుకుంటున్నాను ఉదాహరణ ఏ రకమైన వాడైనా సరే ఈ ఆత్మనిష్టని పొందవచ్చు అనేటువంటి ఒక వాగ్దాన వాక్యం అనమాట జగద్గురువుల నుంచి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం అనమాట మానవుడు ప్రతి ఒక్కడు కూడా ఈ స్వాత్మనిష్టను సాధించగలిగినటువంటి అర్హుడై ఉన్నాడు దీనితో పోలిస్తే ప్రపంచంలో పిపీలికాది బ్రహ్మపర్యంతము అంటే పిపీలికాది బ్రహ్మపర్యంత అంట అమీబా నుంచి అమీభానించి బ్రహ్మము వరకు ఉన్నటువంటి సమస్త సృష్టిలో ఉన్నటువంటి ఎన్నైతే గొప్పవి గొప్పవి గొప్పవి గొప్పవి అంటున్నావే ఉన్నతమైన ఉన్నతమైనవి కదా అది సర్వోన్నతమైనటువంటిది ఇదంతా సర్వం పిపీలికాది బ్రహ్మపర్యంతము సర్వం ఈ సర్వానికి కూడా ఒక అధిష్టానం ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఒకటి ఉంది అదేమిట ఆత్మనిష్ట కాబట్టి మానవులందరూ కూడా అంటే ఆత్మనిష్టని సర్వోన్నతమైనటువంటి ఆత్మనిష్టని సాధించాలి ఆ స్వధర్మనిష్టని కాపాడుకోవాలి స్వధర్మం అంటే పాత్రోచితమైన ధర్మం కాదు బాగా గుర్తుపెట్టుకోండి నేను అత్తగారుని కొడితేనే నేను అత్తగారా అనుకో మాకు కూడా అది తప్పది ఎందుకని నిన్నే చెప్పా సధర్మం అంటే ఏమిటి ధర్మం అంటే ఏమిటి ధారయత్ ఇది ధర్మ ఆరు రకాలైనటువంటి సృష్టి ఉంది ఏమిటది అండజములు ఉద్భిజములు శేదజములు జరాయుజములు స్థావరములు జంగా ఈ ఆరు రకాలైన సృష్టికి మనస వాచ కర్మణ హారి తలపెట్టకూడదు అది ధర్మం అర్థమైంది అటువంటి ధర్మాన్ని నువ్వు పాటించాలి భౌతికంగా వ్యవహారంలో చేసేటప్పుడు లోపలే ఉండాలి స్వధర్మనిష్ట స్వరూపనిష్ట స్వాత్మనిష్ట అది పెట్టుకోవాలంటే మూడు నియమాలు ఏముండాలి ఇక చాలు అవసరం లేదు నేను ఈ జీవితంలోనే ఆఖరి జన్మ ఇదే నాకు అనేటటువంటి నిర్ణయాన్ని కట్టుబడి జీవించాలి మరల్లా నేను పుట్టదలుచుకోలేదా ఐ డోంట్ వాంట్ రిబర్త్ అగైంగ్ అనేటటువంటి దృఢ సంకల్పం ఎవరికైతే ఉంటుందో ఆ తీవ్ర మోక్షేచ్చ ఎవరికైతే ఉంటుందో తీవ్ర వైరాగ్యం ఎవరికైతే ఉంటుందో వివేకము వైరాగ్యము విచారణ ఇది చాలా అవసరం వాడి ఈ మూడితోనే జ్ఞానం సాధ్యం లేకపోతే జ్ఞానం రాజ్యం కాబట్టి నిరంతరాయంగా ఆత్మవిచారణ చేయాలి నిరంతరాయంగా ఆత్మనిష్టడమై ఉండాలి అన్ని సాధనలలోకి వెళ్ళా ఉత్తమమైన సాధన ఏది ఆత్మవిచారం దాంతో పోలిస్తే మిగిలిన సాధనలు అన్నీ ప్రాథమిక విద్యలే ఏ విద్య సరే ఏ సాధన సరే పూర్ణత్వం పొందాలి అంటే దానికి ఆత్మవిచారణను జోడించాలి ప్రాణాయామే చెయ్యి ఆసనాలే వేయి ధ్యానమే చేయి పూజలే చేయి జపాలే చేయి యజ్ఞాలే చేయి యాగాలే చేయి నవ భక్తి మార్గాలు ఆచరించు ఏం జోడించాలి ఆత్మవిచారాన్ని జోడించాలి దానికి ఆ ఆత్మవిచారణను జోడిస్తేనే అది ఫలవంతం అది పూర్ణత్వాన్ని పొందుతుంది ఇది తీసేసావా తలకాయ తీసేస్తే శరీరానికి ఎంత విలువ ఉంది అది ఉందా ఇది అంతే ఏ సాధనకైనా కూడా శిరస్సుతో సమానమైనటువంటిది ఆత్మవిచారణ తల తీసేసామండి ఇప్పుడు శరీరానికి ఏం విలువ ఉంది ఏమి ఆ సాధన కూడా అంతే కాబట్టి ఆత్మవిచారణ చేయకుండా ఎవరైనా ఏ సాధన అయినా చేశారనుకోండి వాళ్ళకి ఆ ముండె మాత్రమే అర్థమవుతుంది వివేకమైన వివేకమనేటువంటి శిరస్సు శిరస్సు అంటే అర్థం ఏంటి అక్కడ వివేకమనేటటువంటి దాన్ని సాధించేటటువంటి దృష్టితో వాడు నడవడనమాట ఆ సాధనలోనే బిగుసుకుపోతాడు అయితే ప్రాథమికంగా నువ్వు అన్నీ తెలుసుకోవాలా వద్దా నీ ఇష్టాన్ని బట్టి నీ సంస్కారాన్ని బట్టి నీ ఆసక్తిని బట్టి ఏ సాధన అవసరమైతే అది చేయాలి కానీ ఆ సాధన ఇదేం జోడించాలి ఆత్మ విచారం జోడించాలి అప్పుడు పూర్ణార్థం సాధించిన గొంతు కూడా మమ్మీలాగే